ఎంత కైనను చాలానిదే గారి మహాత్మా సిక్ ఎలా గుణలయోయన కోసూక్షద నన్న ఆశపడి జిల్లా 토윤골딜 아칸범부 아즈로제난토 체체체야나레나누 아발라고발라무 పెక్కు మాటలు వృధా ప్రసంగములు ఎంతకు మా ఇచ్చు అపూర్వ తో పాటు మా లేదా ఇదులు కాని కన్యల మాత్రమే పరిగ్రహింప మహాత్మ పరిగ్రహింపునయ్యా దేవా హరిశ్చంద్రే నిలచయుండు తప్పిపోయిన ఆ సదాశివుని పాదములకు తప్పిన వాడవగుతువు చిరకాలము నుండి మరల రాజ్యం వేలవలైనది నేటికది నీ ఔదార్యములంపనున్నది పట్టణ మనకి ఇప్పుడే పోయి సింహాసనం అధిష్ఠించదా అతడి రాజపుత్రుల అభ్యంతరం కల్పకుంటూ నీ రాజముద్రి ఆడి తప్పకుండుమో ఆడి తప్పకుండు నే పనికి సంకెతిని తలం చిత్ర మహాత్మా విడుబంగా ఎన్నడూ ిప్పింబోల్ మీ చేత ముపిడు బాబసారెల్లని దీయ దాని మీరలా మహాత్మ దాని మీరలా నన్నడు గంటాదని చిన్న బుచ్చగలనయ్యా నిస్సార పొంగొడ రాచరి ందుచరికపు సౌఖ్యముల నిస్సారపు ఎలాంటి కుంజుక్తులు మాకు నీకంటే లక్షలు తెలుగురు రాజులందరిలో నీవేమో సత్యసంధుడవని వింటిని నేటిగా దాటక మునిపే యోచించుకునవలసి ఉన్నది పెదప పశ్చాత్తాపడిన ప్రయోజనమే ఏకవే మాటలతోనే ప్రసంగాంతరమన పొరపాటునట్లాంటినీ రాజ్యము నీకీదలిచి కాదు అని స్పష్టమంగా చెప్పము పెదపనే ప్రత్యుత్తరం బిచ్చిన చేయాల మనమున సందేహింపక నా మనవి నాక నింపుడు స్వామి తరుణు నీ నొకపాటిని తమకు కర్తోయం బోధంతో తరుణపాటిని తమకు కర్తోయం బోధంతో మీకు ఒక్కరికే మా దాది రాజంగులు ఎందరు పాయించ టుపని చాలిరే త 반탐 보라 탄ัล라డు ప్రపంచమేల్ల తలవే నా చత్తుโจ గడ్డి పోచేనివ గంబడి రాదు కాలకిల్ ససంబే ఎక్క గడ్డి పోచేనియో గంబడి రాదు ప్రాణికల్ ససంబే ఎక్క ano chandu yomone kenda namuga rajyam esa mogana దేవి నీవు దానధారా సంబృతంకు బంగారు బృంగారు అని కరికొని త్వరి తగారము దేవి ఓ భగవతి భూదేవి శతదా న క్రియారతుడనం సుజగా పేరుంది నాడ నే క్రతువులు నర్చి దేవతలు మెచ్చ జసంబు గణిజం చే ద్రవ్య సంగతుడనై భోగ విస్తనమునా చతురపివేక్షిత ంతతి పిల్ల కను వైగల గెలి కారణం ఇంత కాలం నన్ను ఇప్పుడు విధి కలిగి మును చుండి సక్షణో థా గుణోత్మ రాజలమా పరిక్రహేం కురు దేవ బ్రాహ్మణమాన్యము విడీ దేవ బ్రాహ్మణన్యము విడీ పత్ విభజిఖండూవలయ నందూ మీకు దాన భావం బంధుక శంకలే ద సగి బ్రహ్మాత్మం వంక్షు చం బ పారాక ఆ All no. right. ఈ కిరీటమును ధరించి ఈ ధారుణీ చక్రమును నిర్వక్రమంగా పరిపాలింపు మహాత్మ హీ ఔదార్యము మిక్కలి శ్లాఘని నీకు దీర్ఘ కలుగుగాక నీకు దీర్ఘ కలుగుగాక మహాత్మ హరిశ్చంద్రేవీ భార్య సత్యకీర్తి మంత్రిత్వేట తెలిసినదాం ఈ రాజేంద్రుడు లోబడుకున్నాడు అవునవును అంతటి సాధ్వీ అర్థాంగి అంతకు మించిన ప్రభు భక్తి గల మంత్రి కాదు ఈతడు సత్యమే దైవమని దైవమొక్కటే సత్యమని అవును హరిశ్చంద్రుడిప్పుడు రాజ్యము వీడి అరణ్యమలబడిపోతున్నాడు మరిప్పుడేతని వెంటబడి పీడించు అసత్యం ఆడించు స్పృహించినది ఇప్పుడు మరి యొక్క ఎత్తు హరిశ్చంద్రుడు రాజ్యము దానము గావించునప్పుడు దేవ బ్రాహ్మణ మాన్యములు విడువమనినే గాని అలనాడు యజ్ఞార్థమైనా ధర ఇందు నిరూపింపలేదు పరవిట్టంబులు పరవి తమ్ములు భార్యసంబుగా భుంపటే ఈ మర్యాదకు నిన్ను సత్యమూ త్రియమి ఎట్లాడురో లోడు అలా నాడు ధమ్మ దాన చిన్నది రక్కు దిణి సర్వస్వీకు ద్వారో మునింద్ర మమ్మీంత అన్యాయముగా బాధించిన వాడి ఆ బట్టుబట్టలతో కట్టుబట్టలతో ఇట్లు నట్టడదికి దైన్యమున ఏ గు మా తలను ఇంతలు గట్ట చెల్లు ందుకు పెద్ద పని తెలువ జయము మొదటనే ఇట్లు అడుగుకొని ఎంత బాగుండడని చెప్పమ్మ మహాత్మా హరిశ్చంద్ర మాకింకొక సందేహం బాధించుచున్నది నీకు దినదినం లభించు ద్రవ్యం అన్నపానాదు వేణమెట్లు తీరగలదు ఆహార వ్యవహారం పట్ల మోమాటం పనికిరాదు ఎప్పటిదప్పుడే పుచ్చుకున్న చుండిన మాకును నీకు సౌలభ్యమైన కావునా నీపై నిరువుగా నా శిష్యుడి నక్షత్రకు పంపదను శిష్య నక్షత్ర నా పరిశిష్యుడి నక్షత్రకుడు చిన్ననాటి నుండి ఒకడుగు ఆరామన పెరిగినవాడు ఆయాసమన కోరవడు వట్టి అలిపిరికి ఆకలి అయినప్పుడు చిన్నగా అన్నము కూడా అడుగు నేరడు కావుని వీని వేగంలో కనిపెట్టుచు ముప్పూటల వేళ దప్పింపకు నాకు మారు చూసుకుని చుండము సాధ్యమైనంత వరకు అట్లే చూసుకునేదే మహాత్మా సాధ్యాసాధ్యముందున్నీ మరియు అవి నా చేత నున్నవి నీవు ప్రయాణములు సిద్ధమగము హరిశ్చంద్ర దేవా నీ మేలుగోరు వచ్చి చుచున్న నాయంతటి వాణి ఉపదేశము త్రోసివేసి పఠరాన్ని అగచాట్లు కలిగేందుకు చక్కదనాల చొక్కే గుణ ముద్దులు కూతున్న వివాహమాడు అట్లుగా పడుపాట్లు అధికముగా భావించట येले याना अटल बंतमं अंतमं बंतमं दननि सत्य स्थैर्यं गीतिये नादि चे गुरुनेनी ేములైనం కోరి జన్మాంతనంతోతో ఫలవృత్తి అనుభవి అనుభవికులశ్రీ సుఖప్రాగక్షం వది ఏతావ నిశ్చలయశోభ్య మే లేచో సంచలశ్రీ సుఖప్రాగక్షం వదియే सले जा सो लक्ष्य में ले नहीं तो ఇనుభగజ్జల తల్లియకు పెద్ద కిరుడు చెప్పులు చోటు తొడుకుని ముందు త్రోహతీగా నీవు నా మాటలు ఘోరారణ్యము నా మాటలు నీకిప్పుడు రుచింపవు రోగికి పచ్చ్యాహారము చవయురా బొమ్మ మా గది ఎట్లే నేను కానిండు మహాత్మా నేను ఇంక పోజి వచ్చేదా మాకు సెలవసిండ్ర మహాత్మ నక్షత్రగా నీవి రాజు వెంటనేవి ఆయా ప్రదేశములని గణించిన రొక్కమనందొక్క కాశేను వైపర పనియక అరణ్యమనకు వచ్చిన హరిశ్చంద్ర హోరాత్రములు దీర్ఘయాత్ర చే నలుగ చేసి అన్నపానాదులు కెడబాటును కలుగం చేసి నిద్రాహారమును మాన్పించి ఆత్మస్థైర్యము కల్పించి వెంటబడి పీడించి ఒక్కటి గురువరియా అతను ఆడవలనే గాని ఒక్కటేమిటి లక్ష హే నక్షత్ర హరిశ్చంద్రుని ఏమనుకుంటేవి అమిత ధీమంతుడు చక్రవర్తి ఆ దేవేంద్ర ప్రశ్నకుత్తరువుగా మూర్ఖ వశిష్ఠుడు నిండు సభయందు ముందు లేచి హరిశ్చంద్రుని సత్యసంధత కూర్చుని ఆడు వర్ణిప్ప అతని సత్యసంధత పరీక్షంతో వచ్చి తరి అంతే గాని వారి వీరి వెళ్లే చీటికి మాటికి హరిశ్చంద్రుడే అసత్యముల ఆడినా ఎంతటి దుర్ఘటమైన కార్యక్రమం పైవేసుకుని నేను మెలంగవలసిన పని నీ అంతటి సమర్థుని నియోగించవలసిన అవసరమునూ లేదు నక్షత్రక నిరంతరము నేను ఇందును నిన్ను కాపాడుచునే ఇందును హరిశ్చంద్రను బంకించట కావలసిన నేనే నీకు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు తెలుపుచునే ఇందును అరణ్య మార్గమైన దాఖలిదప్పుడు అడగంగటకును నిద్రాహారమున్సబడను దివ్య మంత్రోపదేశము ప్రసాదించు శ్రీకరింపము ఓ Om Namah Shivaya Om Namah Shivaya Guri Vahva Guri Vahva Guri Vahva Guri Vahva Guri Vahva Guru Vahriya Nannaka Sandeha Vahvi Chuchunade Vema Sandeha O Nung Yantaku Adada Manakya Vahva Saru Rakkama Antani నక్షత్ర హరిశ్చంద్రుడు మనకు ఇవ్వవలసిన రొక్కము ఆకాశమునందర గల నక్షత్రములు భూమండలమునగలి శుకరేణువులు రెంటినీ గుణింప కావచ్చు లబ్ధమే హరిశ్చంద్రుడు మనకు ఇవ్వవలసిన రొక్కము నిరంతరము అతడు మనకు ఉండవలయును మనమది పుచ్చుకొనిచునే ఉండవలయును ఇంకా అప్పు తీరకనే ఉండవలయను ఇందులకే కొలచుటకు గాని లక్షించుటకు గాని సాధ్యము గాని పరిమాదమున నీ వరకే నియమించుకుని దాని నీవు శ్రద్ధగా అలింపు దంగావలంబుపై బలవంతులైతు ఇది ఇంకొక ప్రత్యేక విశేషము గలదు ఏమది మహాత్మా అట్లు పైకి రువ్వ రతనము నా తపశక్తి చే ఆకశమున కండ చేసి అత్యట స్తంభింపజేయగలం ఇదియే కొటకు గాని లక్షించుటకు గాని సాధ్యముగాని పరిమాణము వ్యక్తి ఎందున్నదా ఏమో నీకు సంధ్యావందనమే రాదే నీ నువి గదా ఏది మార్గమధ్యమని గురువర్యా ఈ విధము అడిగించ ప్రయత్నించడం ఆ రాజు అరణ్యమలబడిపోతున్నాడు నీవు వెంకటి మన త్వరితను విజయ భల నీకు విజయ భల పోయి